సూత్రం ప్రభా పరిశుద్ధుడ గొప్ప దేవ సర్వశక్తి సంపన్నుడ మహోన్నతుడ దేవ మైమస్వరి పెగు తండ్రి కృపామయడ నీకేస్తుతులు సూత్రమైన గొప్ప దేవ నిన్న నిడు నిరంతరం ఏకరీత ఉన్న దేవ మహాగనుడ మహోనతుడ సర్వాధికారి సకల యుగములలో రాజ అయిన దేవ పరిశుద్ధి రఘత తండ్రి నీకు వందాలు అర్పించుకుంటున్నాయినా ఈ గడిచిన కాలం అంతా ప్రభావ సురక్షితంగా కాపడనారు ప్రభా అనేక ప్రాంతాల్లో మమ్మల్ని నడిపించినారు మీ మైమర్థమే మనం నీకు వందాలు ప్రభా సురక్షితంగా మా గృహాలకు మీరు చేర్చినారనైనా ఈ యొక్క మధ్యకాల సమయంలో మీ స్వరం ఇలాగనే మీను స్థుతించేలాగానే అవకాశాన్ని ధన్యతను బట్టి నీకు వందాలు అర్పించుకుంటున్నాయినా నీకే కృతజ్ఞతాస్థుతులు అర్పించుకోవడం అయినా సమస్త ఘనత మహిమ నీకే యుగ యుగములు కలుగునుగాకహాలయూయ నా ప్రవన్న తన్ని పాటల ద్వారా మీరు మైంపొంద వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి ప్రావా రాణిపేట త్వరగా మీరు నడిపించండి ప్రతి ఆటంకాలు కొట్టివేసి ప్రాభ మీకు పరిశుద్ధాత్మ నడిపింపు దయచేసి ఆరాధన మీరే ఆధిపత్య వహించి నడిపించి నీ నామానికి మహిమ తెచ్చుకోమని ఏ పరిశుద్ధ నామంను ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మెయిన్ సింహాసనముపై అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా ఏసయా నా నిలు వెళ్ళనిండి నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా సాగిలపడి నమస్కారము చేసేదా ప్రతివసంతము నీ దయా కిరీటమే ప్రకృతి కలలన్నీయు నీ మహిమను వివరించునే ప్రతివసంతము నీ దయా కిరీటమే ప్రకృతి కళలన్నీయు నీ మహిమను వివరించునే ప్రభువాని ఆరాధించేద కృతజ్ఞత అర్పణలతో కృతజ్ఞత అర్పణలతో ప్రభువానిన్నే ఆరాధించేద కృతజ్ఞ కృతజ్ఞతార్పణలతో అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా ఏసయ్యా నా నిలు వెళ్ళనిండి ఉన్నావు నా మనసారని సన్నిధిలో సాగిల పడి నమస్కారము చేసేదా సాగిల పడి నమస్కారము చేసేదా పరిమళించుని నా సాక్ష జీవితమే పరిశుద్ధాత్ముడు నన్ను నడిపించు చున్నందుని పరిమళించుని నా సాక్ష జీవితమే పరిశుద్ధాత్ముడు నన్ను నడిపించు చున్నందుని పరిశుద్ధాత్మలు ఆనందించేద హర్షధ్వనులాతో హర్షధ్వనులాతో పరిశుద్ధాత్మలు ఆనందించేద అర్షాద్వనులాతో అర్షాద్వనులాతో అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా కేసయ్య నా నిలు వెళ్ళ నిండి ఉన్నావు నా మనసారని సన్నిధిలో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 నీ రెక్కలపై మోసివే నీవే నా తండ్రివై నా బాధ్యతలు భరించితివే పక్షి రాజువై నీ రెక్కలపై నీవే నా తండ్రివై బాధ్యతలు భరించివే యహోవ దేవా మహిమా పరచద స్త స్ గీతాలతో ఎహోవ దేవా మహిమా పరచద స్తులతో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 మీట్లో పెట్టలేదు నేను ఒక పాట పాడతాను నేను ఒక పాట పాడుతున్నాను నాస్తుతి పాత్రుడా నా ఏ సయ్యా నాస్తుతి పాత్రుడా నా ఏ నా ఆరాధనకు ీవేయోగ్యుడవయ్యా నా రాధనకు నీవ్యుడవయ్యా నాస్తుతి పాత్రుడా నాయ్యా నాస్తు పాత్రుడా నీవాక్యమేనా పరవశము నీవాక్యమేనా ఆత్మక ఆహారము నీవాక్యమేనా పరవశము నీవాక్యమేనా ఆత్మక ఆహారము నీవాక్యమేనా పాదములకు దీపము నీ వాక్యమేనా పాదములకు దీపము నీ వాక్యమేనా పాదములకు దీపము నా స్ పాత్రుడా నాయ్యా నాస్తు పాత్రుడా సయ్యా నా రాధనకు నీవయోగ్యుడవయ్యా రాధనకు నీ వేయోగ్యుడవయ్యా నాస్తితి పాత్రుడా నాయ్యా నా స్ పాత్రుడా నాయ్యా నీ కృపే నా ఆశ్రయం నీ కృపయే నా ఆత్మకు అభిషేకము ీకృయే ఆశ్రయము నీకృపేణ ఆత్మకు అభిషేకము నికృపేణ జీవనాధారము నికృపయ జీవనాధారము ీ కృపయే నా జీవనాదారము నా స్ పాత్రుడా నా ఎయ్యా నా స్ పాత్రుడా నాయ్యా నా ఆరాధనకు నీ వ్యయోగ్యుడవయ్యా రాధనకు నీ వయోగ్యుడవయ్యా నా స్తుతి పాత్రుడా నా ఏసయ్యా నీ సౌందర్యము ఎరుషలేము నీ పరిపూర్ణతను శిఖరము నీ సౌందర్యము ఎరుషలేము పరిపూర్ణతీయోను సిరము నీ పరిపూర్ణత నా గమ్యము నీ పరిపూర్ణత జీవితమ్యము నీ పరిపూర్ణత నీవితమ్యము నాస్తి పాడాసయ్యా నా స్ పాత్రుడా నాయ్యాదనక నీ వేయోగ్యుడవయ్యా రాధనకు నీవయోగ్యుడవయ్యా నాస్తు పాత్రుడా నా ఏ సయ్యా నా స్తుతి పాత్రుడా నా ఏ సయ్యా హెలు ప్రైజ్ లోడ్ దీ పక్క ప్రైజ్ ఈ రోజు అన్నది వాక్యం ఉందక్క అన్న జాయిన్ అవ్వలేదు కదా మీరు కూడా ఒక పాట పాడండి అక్క ఓకే గమ్యం చేరాలని నితో ఉండాలని పగలురే పరవసించాలని దీనికి నెల కను మరుగైనా శాశ్వత జీవము పొందాలని తగ్గిపోతున్నాను నిన్ను చూడాలని నిరీక్షిస్తున్నాను నిన్ను చేరాలని సాగిపోతున్నాను నిన్ను చూడాలని నిరీక్షిస్తున్నాను నిన్ను చేరాలని గమ్యం చేరాలని నీతో ఉండాలని బంగళి పరవసించాలని భూమి అంతా తిరిగి జగమంతా నడచి నీ జ్ఞానమునకు స్పందించాలని భూమి అంతా తిరిగి జగమంత నడచి నీ జ్ఞానము నాకు స్పందించాలని నాకున్నవన్నీయూ సమస్తం ఎచ్చించి నీ ప్రేమ ఎంతో కొలవాలని నాకున్నవన్నీయూ సమస్తం ఎచ్చించి నీ ప్రేమతో కొలవాలని అది ఎంత ఏతులో ఉందో అది ఎంత లోతులో ఉందో అది ఏ రూపంలో ఉందో అది ఏ మాట్లాడుతుందో సాగిపోతున్నాను నిన్ను చూడాలని నేరు చేస్తున్నాను నిన్ను చేరాలని సాగిపోతున్నాను నిన్ను చూడాలని నీరీస్తున్నాను నిన్ను చేరాలని గమ్యం చేరాలని నీతో ఉండాలని పగలు రేయి పరవశించాలని గి కను ను మరుగైనా శాశ్వత జీవము పొందాలని తగ్గిపోతున్నాను నిన్ను చూడాలని నిరీక్షిస్తున్నాను నిన్ను చేరాలని అలలెన్నో రేగిన శ్రమలెన్నో వచ్చిన స్థిరము వంచి సహించాలని అలలను రేగిన శ్రమలను వచ్చిన శిరము వంచి సహించాలని వేదన బాధలు గుండెను పిండిన నీదు శిలువే మోయాలని నా గుండె కోవలలోనా నిన్నేనే ప్రతిష్ఠించి నీ సేవలో నీ ఇలా నాతోడి శ్వాసము విడవాలని సాగిపోతున్నాను నిన్ను చూడాలని నేరు నిన్ను చేరాలని సాగిపోతున్నాను నిన్ను చూడాలని నీరు చేస్తున్నాను నిన్ను చేరాలని గమ్యం చేరాలని నితో ఉండాలని పగలుడేయ పరవశించాలని ఇంగి నెల కను మరుగైనా శాశ్వతజీ త్వము పొందాలని సగిపోతున్నాను నిన్ను చూడాలని నిరీక్షిస్తున్నాను ప్రార్థిస్తాం పరసు ద్రవకు దేవా మీకు వందనాలు వేసయ్యా సర్వోన్నతులకు తండ్రి మీకే కృతజ్ఞతలైనా ఈ యొక్క ఉదయకాలని చెప్తారు మళ్ళీ కాచి కాపాడేందుకు మీకు వందనాలు ప్రతి పనిలో విజయమనగరేసి మీకు వందనాలు ప్రభావ ప్రభా మీ యొక్క స్వరాన్ని వినేలాగిన మా తను దాన్ని జాగ్రత్తగా పరిశీలించేలాగానే మీ కొరకు జీవించేలాగానే సహాయపడమని ప్రార్థిస్తున్నాం రక్షణ ప్రణాళికలు వచ్చి ఇవరి వరకు మేము కృప వెంబడి కృప మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం రాక కొరకు మమ్మల్ని అందరినీ చదపరచుకోమని ఏసు పరిశుద్ధ నామం ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మేన్ రాసిన పత్రికల నుంచి ఒక వాక్యాన్ని చూపించాలనుకుంటున్నా రోమిలు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యయం సాధారణంగా రోమి రాష్ట్ర పత్రిక ఎనిమిదో అధ్యాయాన్ని తరచుగా జ్ఞాపకం తీసుకుంటూ ఉంటాను అది ఆటోమేటిక్గా వాక్యంలోకి వస్తేనే ఉంటుంది ఎందుకో అంటే ఇది పరిశుధాత్మకు సంబంధించిన విషయాలు కాబట్టి సత్యాన్ని బయలుపరచడానికి వరకు పరిశుధాత్ముడే మనల్ని నడిపిస్తూ ఉంటాడు అన్నట్టు కాబట్టి ఆ వాక్యం దగ్గరికి మనం కొంతసేపు సమయం గడపని ప్రయత్నిస్తాం ఇరవై వచనం ఒకసారి చూడండి రోమి రాష్ట్ర పత్రిక ఎనిమిదవ అధ్యాయము వచనంలో దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలుబడ్డ వారికి మేలు కలుగొట్టక ఈ సమస్తమును సమకూడి జరుగుచినవని ఎరుగుదము కాబట్టి ఈ విషయం మనం అర్థం చేసుకోవాల దేవుని ప్రేమించే వారికి ఏ రీతిగా ప్రేమిస్తాం తెలుసు ప్రేమించేవాడు ప్రాక్టీస్ చేస్తాడు ఇప్పుడు దానికి ప్రేమిస్తున్నాం చెప్పి సైలెంట్ కూడా అది ప్రేమ ప్రేమ అనేది విచారణ నోట్తో చెప్పేది కాదు కదా నోట్తో చెప్పినంత మాత్రమే కూడా ప్రేమ కాదు అది కాబట్టి ఆచరణలలో ఉంటేనే నిజంగా ప్రేమించడం అందుకే పేతుడితో నా విషయాన్ని జ్ఞాపకం చేస్తాడు దేవుడు పేతురు నిజంగా ప్రేమిస్తున్నావా చూడండి నిజంగా ప్రేమించడం వేరే అబద్ధంగా ప్రేమించడం వేరే కూడా ఉందన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుండే అక్కడ నువ్వు నన్ను నిజంగా ప్రేమిస్తున్నావా అంటే ఆవును అంటున్నాడు అయితే నా గురలం అసలైన సొల్యూషన్ అంటే ఆచరణ దేవుని ప్రేమించేవాడు దేవుని గొర్రలంగా చెప్పండి నిజంగా ప్రేమిస్తున్నారా క్రైస్తవులు వాళ్ళ ప్రేమ అబద్ధమా కాదా ఖచ్చితంగా అబద్ధమే ఎందుకంటే గొర్రలను కాయని వాడు దేవుని ప్రేమించలేడు అన్నట్టు అంటే ఇతరుల బాగోగులు ఆలోచించని వారు దేవుని చెంత నడిపించని వారు ఇతరులకు సహాయం కలిని వారు ఇతరులకు ఆశ్రయంగా వారి అవసర దశలో ఆదుకుండేవారు వీళ్ళంతా ప్రేమించేవాళ్ళు దేవుని ఎందుకంటే దేవుని ప్రేమించడం అంటే ఈ లోకంలో మనుషుని ప్రేమించడం అందుకే మీరు నేను ఆకలి ఉన్నప్పుడు మీరు నాకు ఆహారం ఇచ్చి తీరి దప్పిగా ఉన్నప్పుడు నాకు నీళ్లు చేస్తే అనడా లేదా అప్పుడు ఎప్పుడు చేసినా ప్రభా అనడా లేదా మనుషులు అదే ప్రశ్నిస్తుంది ఒకసారి చూడండి వాక్యం మత్తైసు వార్త ఇరవై అధ్యాయము ముప్పై ఐదు ముప్పై నాలుగో మనం మత్తైసు వార్త ఇరవై అధ్యాయము ముప్పై నలభైలో నేను ఆకలి కొంటిని మీరు నాకు భోజనం పెట్టి తెరి మీరు నాకు దహం ఇచ్చితేరి పరదేశిన ఇంటిని రోగిన ఇంటిని నన్ను చూడవచ్చి తెరి చిరాశాలలో ఉంటిని నా ఎద్దకు అని చెప్పును అందుకు నీతిమంతులు ఎవరు రక్షింపబడ్డ వారే కదా నీతిమంతులు ప్రభు ఎప్పుడు నువ్వు ఆకలి చూచి నీకు ఆహారం ఇచ్చితే నీవు దప్పికొని ఉండట చూచి ఎప్పుడు దాహమిచ్చితి ఎప్పుడు పరదేశి వై ఉంట చూచి నిన్ను చేర్చుకుంటేమి దిగంబరమై ఉంట చూచి బట్టలిచ్చితిమి ఎప్పుడు రోగి వై ఉంటాయని నేను చూచి నీ యొద్ధకు వచ్చితేమి అని ఆయన అడిగేదారు అందుకు రాజు మికిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకనికి మీరు చేసి గనుక నాకు చేసి అని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను నిశ్చయంగా అనే పదం ఎప్పుడు రా ప్రభు నిశ్చయంగా ఖచ్చితంగా అల్పులు ఈ లోకంలో అల్పులైనా నా సహోదరులకు మీరు చేస్తే సహోదరులు ఒక్కరికి చేసినా నాకు చేసినట్లే నేను అందుకే ప్రశ్న ఇస్తుంట ఎప్పుడన్నా ఒక్కరికన్నా మీరు ఒక అనాథకు ఒక ముద్దాన్న పెట్టినరా అని ప్రశ్న ఇస్తానంట కొంచెం ఖచ్చిత కఠినంగా ఉంటుంది అది బట్ అదే రీతిగా ఎంత ఖర్చు నువ్వు ఎంతో ఖర్చు చేస్తా ఉంటావు ఒక్కసారి అనాథలు నేను ఉదాహరణకి అనులు అనాథలు అది అనులు నడిపించే అనాథాశ్రమైన పైసలు ఇస్తా నేను కేవలం క్రైస్తవు నడిపించే అనాథాశ్రమం అవసరం కాని అవసరం లేదు ఎవరన్నా కావచ్చు ఎందుకంటే మనుషులందరూ దేవుని సృష్టి నుంచి వచ్చిన వాళ్ళే కదా ఇక్కడ మతాలు కల్పించుకున్నారు నేను స్పెషల్గా క్రైస్తవులను ప్రేమిస్తున్నా అందరినీ ప్రేమించాలి కాబట్టి మిక్కిలి అల్పులు తల్లి వారు తల్లి వారు పిల్లల్ని పోగొట్టుకున్నవారు వద్దాప్యం వాళ్ళందరినీ మనం ఆదరించాలా అని ఈ వాక్యం చెప్తుంది ఇట్లా చేస్తేనే కానీ నాకు చేసినట్లు కాదు అంటున్నాడు దేవుడు కాబట్టి ఆయనను ప్రేమించేవారు ఆయన గొర్రం కాస్తారు ఇది పర్లోకపు భాష ఈ లోకపు భాష కాదు ఈ లోకపు భాష అంతా స్వార్థంతో కూడా ఇది జీవిత విధానం ఆ స్వార్థం మనకు కాబట్టి మనను స్వార్థము దాని అపేక్ష నుంచి బయటకు రావాలా నీ సెలవును ఏం చెప్పండి చాలా కష్టం కదా నేను తృణీకరించుకోవాలా నీ ప్రాణాన్ని తృణీకరించుకోవడం సెలవు మోయడం అంటే ఏది ప్రీతికరం అది పోగొట్టుకుంటున్నావు అని చెప్పడం సెలవు వేయడం అంటే కాబట్టి నీ సహోదరులకు ఇక్కడున్న వారికి అల్పులు మిక్కిలి అల్పులు పేదవాళ్ళు భిక్షం ఎత్తుకుండే వాళ్ళు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ చేయలేని స్థితులు పనులు చేయలేని స్థితులు ఉన్నవారు ఎవరన్నా కావచ్చు నీ దగ్గరకు వచ్చి చేయి సాపినప్పుడు ఎంతో అంత ఇవ్వచ్చు కదా సమర్థించుకుంటారు నీకు అన్ని కాళ్ళు బాగున్నాయి కదా వాడికి నువ్వు ఇవ్వడం వల్ల వాడైనా పెద్ద బిల్డింగ్స్ కట్టుకుంటాడా సేవ్ చేయడం వల్ల నువ్వేమైనా బిల్డింగ్ కట్టుకుంటావా ఎంతకాలం ఏం చేయకపోతుంది కదా మనం అట్లా చేసినా బాగుండేడు అట్లా కూడా చేయలేదు మనం చేయలేము కూడా ఎందుకంటే ఆయన ఎవడికి ఎక్కువ ఇస్తాడు కలిగిన వాడికే ఇస్తాడు లేని వాడికి ఇవ్వాడు కదా అది అది పర్లోకపు భాష ఈ లోకపు భాష కాదు కలిగిన వాడికి అధికంగా ఇస్తాడంట అందుకే అన్నిలు కోటీశ్వర్లు ఉంటారు నీ దగ్గర ఏం లేదు అట్లనే ఉంటుంది నీ జీవితం కాబట్టి ప్రతి వాక్యాన్ని పాటించబడు అందుకే ప్రా ప్రేమించమంటుండు ఆయన అన్ని సమకూర్చి ఇందాక చూస్తున్న విధానంగా మనకి అన్నిటినీ సమకూర్చిస్తున్నాడు ఆయనను ప్రేమించే వాళ్ళకి నేను అదే గమనిస్తున్నాను ఇప్పుడు నువ్వు ప్రేమించినవు ఇప్పుడు మిక్కిలి అల్పులైన వాళ్ళకి నువ్వు ఇచ్చినవు మళ్ళీ ఆయన నీకు సమకూడి ఇస్తాడనుంది ఈ ప్ర ఈ వాగ్దనం నువ్వు గ్రహించింటే ఎప్పుడో ధనికుని బయట కోటీశ్వరుడు ఇది గ్రహించక నువ్వు కోరుకున్నావు ఈ లోకపు జ్ఞానం ఏం తెలుసా నువ్వు బ్యాంక్ సేవ్ చేసుకుంటే పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ సేవ్ చేసుకుంటే పిఎఫ్ అకౌంట్లో పెన్షన్ అకౌంట్లో ఈ స్టాక్ మార్కెట్లో మ్యూచువల్ ఫండ్స్ లో లేక భూమిలో భూమి మీద ఖర్చు పెడితే అది నీకు తగిన సమయంలో అంత వాపసు వస్తుంది విపరీతమైన రాబడుతున్న వస్తుంది అనేది ఇల్లకొప్ప విధానం కానీ పర్లోకొప్ప విధానం ఏం తెలుసా మిక్కిలి అల్పుల అయిన వారి మీద పెడితే దేవుడు నీకు సమృద్ధిగా ఇస్తారంట నువ్వు ఈ సంవత్సరం ఒక అనాథను ఆదరించిన అనుకో ఆ ఒక అనాథం మీద ఖర్చు పెట్టింది నీకు రెండు అనాథాల మీద ఖర్చు లాభం నీకు ఇస్తాడు నేను ఒక ఎగ్జాంపుల్ లాగా చెప్తున్నా పది అనాథాల మీద ఖర్చు పెట్టిన అనుకో వంద అనాథాలకి ఖర్చు అయ్యేంత నువ్వు వంద మీద ఖర్చు పెట్టావు అనుకో వెయ్యి మందికి మీద ఖర్చు అయ్యేంత డబ్బుని ఇస్తుంటాడు అట్లా నేను సమృద్ధి గలకు నడిపిస్తున్నట్టు దేవుడు యోగు నుంచి నేర్చుకున్న లేసినది మనం లాక్డౌన్ లో యోగా చేసి దేశం అంతా ఆనాధాలని పోషించిండు అందుకు పెద్ద పెద్ద అధికారులే ఆయన ఎందు వంగేటోళ్ళు సిగ్గుబడేటోళ్ళు మాట్లాడలే ఎందుకంటే వాడు ఎవరు చేయలేదు కదా కాబట్టి నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే ఈ వాక్యం ఎవ్వరు చెప్పలేరు ఎందుకంటే పాటించలేదు కాబట్టి వేసధారణ బయటకు వస్తుంది కాబట్టి సైలెంట్గా ఉంటారు వేసధారకులు మనం అట్లా ఉండం అన్నట్టు ప్రతిదీ పాటించాల కాబట్టి ఈ విషయం ఒకటి నేను చూపించేస్తే కొంచెంసేపట్లో నేను ఇంకొక టెన్ మినిట్స్ వాక్యాన్ని చూపించేసి ముగించేస్తాను అయితే ఎప్పుడు చేసినాం అంటున్నా మేము ఎప్పుడు చేసినాం నలభై ఐదో వచ్చినప్పులు అందుకు ఆయన మిక్కిలి ఆల్పిలైన వీరిలో ఒకనికైనా మీరు ఇలాగో చెయ్యలేదు ఇది గొప్ప జనానికి సంబంధించిన బోధ గొప్ప తిని తాగి తందనాలు ఆడుతూ అది వాళ్ళని మనం ద్వేషిస్తలేము వాళ్ళ నైజం అది వాళ్ళ పాస్టర్స్ అట్లా టీచ్ చేసేరు వాళ్ళకి దేవుని సమృద్ధిగా దీవించిన ఏం చేసుకుంటూ దీవి సమృద్ధిగా నీ పట్టలేదు కదా అంతకరం ఆహారాన్ని మొన్న ట్వంటీ ఫిఫ్త్ రోజు విపరీతంగా దినం మనం సరే నేను కొంచెం కొంచెం తిన్నా అది నాకు ఎక్కువే అనిపించింది కాని ఇక నెక్స్ట్ డే మొత్తం నేను సండే అంతా అసలు ఏం ముట్టలేదు పొద్దున్నే సాయంత్రం రాత్రి తిన్నా పట్టదు శరీరం పట్టుకోలేదు అన్ని రోగ్రస్తులు అయిపోతారు మన శరీరానికి ఎంత అవసరమో అంతే అది సీక్రెట్ అన్నట్టు పర్లోకప్పు లాంగ్వేజ్ అది పర్లోకప్పు భాష నువ్వు ఈ లోకంలో సమృద్ధిగా ఉండాలంటే దాన్ని నువ్వు ఇందాక చెప్పిన విధానంగా ఆయనను ప్రేమించినప్పుడు దాన్ని చూపిస్తావు ఎట్లా ప్రేమిస్తున్నావు నీకు అర్థమైపోయింది ఇప్పుడు మిక్కిలి అనుపులను ఆదరించాలి అట్లా చేయలేదంట వీళ్ళు గనుక నాకు ఏమీ చేయలేదని మీతో నిశ్చయంగా చెప్తున్నాడు రెండోసారి మాట్లాడుతున్నాడు నిశ్చితంగా చెప్తున్నాడని వారుతా వీరు నిత్య శిక్షకును నీతి నిత్య జీవనకును పోదురు ఇది నాకు బహు ఆశ్చర్యం ఉంటుంది రక్షింపబడ్డవాడు రక్షణను ఎట్లా పోగొట్టుకుంటాడు ఆయన ధన ఆయన ఆరోగ్యాన్ని పాటించకపోవడం వలన ధీమాగా ఉండడం వలన అట్లుంటే ఏమవుద్ది అంటే ఆటోమేటిక్గా అబద్ధ బోధకు ఆకర్షింపబడతారు దాన్ని స్వీకరిస్తారు కాబట్టి అబద్ధాన్ని అబద్ధికులు పట్లోకానికి అనాహాలని కీర్తన మన ప్రకటన గ్రంథలగించడం మనం తిండి బొత్తులు మాంత్రికులు కుక్కలు అబద్ధికులు పరలోకానికి అనర్హులనుంది అబద్ధను ఆశ్రయించే వాళ్ళు ఎట్ ఈ పర్సన పరలోకం పోలేరు అక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటాం వాక్యాన్ని బాగు ఆశ్చర్యంగా ఉంటుంది చూడడానికి వినడానికి కాబట్టి ఇక్కడికి నేను వాక్యాన్ని ముగించేస్తాను ఇది మటుకు అర్థం చేసుకోవాలా క్రైస్తవ జీవితంలో క్రైస్తవ జీవితం అని చెప్పుకునే పనులు విశ్వాస జీవితం మనం ముఖ్యంగా బైబుల్ బిలీవింగ్ విశ్వాసాలు అంటాం బైబుల్ ని నమ్మే విశ్వాసం మనం బైబిల్ని ఆదరణ చేసుకుంటే విశ్వాసం మనది మనుషుల ముచ్చట్లతో ఆదరణ చేసుకుంటే విశ్వాసం కాదు మనది బైబిళ్ళ నుంచే సమస్తం చూస్తూ ఉంటాం ఎందుకు అంటే మనకి ఇచ్చారు కాబట్టి పాత నిపదన కాలంలో వాళ్ళకి చాలా బైబిల్స్ లేకుంటాయి కదా మోసే వారికి ఎక్కడుంటే ధర్మశాస్త్రం ఐదు గ్రంథాలు మోసే రాచిచ్చిండు మోసకి ముందు కొన్ని వందల సంవత్సరాలు కదా ఎక్కడుండే వాళ్ళకి ధర్మశాస్త్రం అయినా కానీ వాళ్ళు నీతిమతులుగా జీవించారా లేదా లేకున్నా కూడా అది ఇంకా కష్టతరం కొత్త నిబంధన పుస్తకం ఎక్కడుంటే అపోస్తలకి మనకుంది కానీ వాళ్ళకి ఎక్కడుండే అప కొత్త నిబంధన మరి వాళ్ళ నీతిమంతలుగా దేవుని సేవ చేసి లేదా అపోస్తలు పేదవాళ్ళని లేదా అపోస్తలు అందరూ వాళ్ళ కాల దగ్గర తీసుకుని పడేస్తే డబ్బులు వాళ్ళు ఎవరికి తక్కువ ఉందో వాడికి ఇచ్చిండ్రు ఎవరికి ఎక్కువ ఉందో వాళ్ళ దగ్గర తీసుకొని తక్కువ ఉన్నా వానికి ఇచ్చిండ్రు అట్లా పోషించారు ఒకరినొకరు అది కదా క్రైస్తవ జీవితం మీరు అది అట్లా లేదు కలిసిపోయింది క్రైస్తవ జీవితం దేవుడు కూడా విసుగు అందుకే ఇక్కడ అంటున్నాడు మీరు నాకు చేయలేదు ఎందుకంటే అల్పులైన వీరే చేయలేదు ఎప్పుడైనా చేస్తాం ఇక్కడ మీద చేస్తాం అల్పులను ఆదరించాలి పిల్లల్ని ఆదరించాలి అనాథాలను ఆదరించాలి బర్త్డేస్ మీ పిల్లల బర్త్డేస్ ని అనాథాశ్రమంలో చేసుకోండి అక్కడ పోయి చాక్లెట్లు పంచండి కేక్ కటింగ్ అక్కడ చేసుకోండి కావాలంటే ఒక మీల్ సపోర్ట్ చేయండి ఒక మీల్ ఎంత రెండున్నర వేల కంటే ఎక్కువ ఖర్చు కాదు ఒక లంచ్ పిల్లలకి ఇవ్వగలరు మీరు మీరు అంతకంటే ఎక్కువ కూడా ఇవ్వగలరు డబ్బులు ఇవ్వకపోతే హృదయానుసారంగా ఇష్టానుసారంగా నీకు ఆయన ఇష్టానుసారంగా ఎట్లా ఇవ్వాలనుకుంటావు నాకు అది ఆశ్చర్యంగా ఉంటుంది నువ్వే ఇవ్వవు వాడికి ఇష్ట ఇష్టానుసారంగా నుంచి ఎట్లా కోరుకుంటావు ఇష్టానుసారంగా ఎందుకు ఇవ్వాలయన కొంచెం కష్టం కదా మరి అయినా తిరిగా నేను దేవునికి ప్రేమిస్తున్న ప్రధానం చెప్తారు వేషధారణ కాదా అందు నుంచి మనం త్వరగా బయటపడాల అట్లీస్ట్ కొత్త సంవత్సరం అని మనం కానీ అట్లీస్ట్ ట్వంటీ ట్వంటీ టూలో మనం అటువంటి సేవ చేద్దాం అటువంటి కృపను ప్రభు మనం కరకరించాలని ప్రార్థిస్తాం పరిశుధ్ర భక్తు అంటే మీకు వదనాలను అయినా అల్పులని మేము ఆదరించాలా అనాథలను ఆదరించాలా వాళ్ళకి ఒక ముద్ద పెట్టలేని స్థితి నుంచి క్రైస్తవ జీవితం మీరు అన్యులు చేస్తున్నారు ప్రభా అందుకు మీరు వాళ్ళని ఐశ్వర్యవంతులు చేస్తున్నారు సత్యం తెలియని వాడు రక్షణ అనుభవం లేని వాడు చేస్తుండి ప్రభా రక్షణ అనుభవం పొందిన స్వార్థంతో జీవిస్తుండు ప్రభా అందుకు వాడు శ్రమలుగుండా పోక తప్పదంటున్నారు వాడికి శిక్ష తప్పదంటారు నిత్య జీవనకు వాళ్ళు పోరంటున్నాడు నిత్య శిక్షకు అంటున్నారు ప్రభా మీరు ఎవరో నాకు తెలియదనేది గురించి నేను నేను ఇప్పుడు కాబట్టి ఇవన్నీ మేము గొప్ప జనాన్ని చూపించాలా ప్రభా ఎట్లా మొదటి రెండు గుంపులు శాశ్వతంగా నరకాని పోతాయి అవి రావు అవి వినవు వినవడానికి చెప్పేటోడాలి కానీ గొప్ప జనము గొర్రెలు వినగలవు వారి పట్ల కనికరం చూపించామని ప్రార్థిస్తున్నాం వింటున్న వాళ్ళందరినీ ఆశ్రయించి మీ కొరకు సంక్షోధాలు పెట్టుకోమని ఏ సుఖ్రీస్తునా తండ్రి ఆ మేన్ ఒక్కొక్కరిగా ప్రార్థిద్దాము పరిశుద్ధుడ పరిశుద్ధుడ ప్రేమ కలిగిన దేవా కృప కలిగిన తండ్రి జీవం కలిగిన దేవా ఎస్ఐ నీక వందనాలు ప్రభా నా తండ్రి నీకే స్థుతులు నాయనా స్తోత్రములు తండ్రి తండ్రి ప్రభా ఈ గడిచిన కాలం నా ప్రభా కృపలో మమ్మల్ని కాచి కాపాడు తివారాత్రములు తండ్రి నీ కంటి పాపాలే కాచి కాపాడి దినముకు కూడా నీ యొక్క నూతనమైన కృప శక్తి బలం ఉత్తేజం మాకు అనుగ్రహించినందుకు నా తండ్రి నీకెంతో వందనాలు నితులు నాయన స్తోత్రములు ప్రభా సమస్త మహిమ గణత ప్రభావములు నా తండ్రి ఎస్ఐ నీకే యుగయుగములకు కలుగునిగాక అల్లెలుయా తండ్రి ప్రభా అవును ప్రభాయన తండ్రి మేము అనేకులకి నాయన మా క్రియలు కనబరచాలా ప్రభా అనేకులకి మేము నాయన ని శుభార్తని ప్రకటించాలా అలాగే వాళ్ళకి కావాల్సిన ప్రతిదీ మేము ఇవ్వాల వేదలు కూడా ప్రభాయన మేము సహాయపడే విధంగా ఉండాలా ప్రభ ఈ రోజు లోకమంతా ప్రభా నైనా తండ్రి నీ నుంచి తీసుకుంటున్నారు కానీ ఎవరు ప్రభ ఇచ్చే గుణం లేదు ప్రభ ఎందుకంటే నాయన ఈ రోజు లోకమంతా ప్రభ లేవీ క్రమమే ఉంది ప్రభ నాయన కాబట్టి ప్రభా నైనాయన మాలో అలాంటి ఉండొద్దు ప్రభ మేము అందరికీ సహాయపడాలా ప్రభ నాయన తండ్రి ఒక తలాంతి ఇచ్చిన వాడికి నాయన ఆ తలాంతి తగ్గట్టు పలించండి ప్రభ కాబట్టే మీరు ఇచ్చిన శక్తి అది ఎంతైనా కానీ ప్రభ నీ మహిమ కొరకే మేము వాడాలా ప్రభ కాబట్టే నాయన మేము విత్తనం వేయాలా ప్రభా కాబట్టే మేము అన్నిలాగా ఉండకుండా ప్రభా నాయన నీ గుణగణాలు ప్రచురం చేస్తే ఆ రీతిగా మేము వెళ్తుంటే ప్రభ అనేకులు మారుతారు ప్రభ ఈరోజు ఆ రీతిగా లేదు ప్రభా లోకంలో ప్రభా కాబట్టే ప్రభా నాయన నాయన నువ్వు ఇచ్చింది ఏదైనా ప్రభా మా ఉద్యోగం మీరు మాకు అనుగ్రహించినారు ప్రభ ఆ ఉద్యోగం ప్రభ నీ మహిమ కొరకే వాడాలా మాకు మంచి ఆరోగ్యం ఇచ్చినావు ప్రభ ఆరోగ్యాన్ని నీ సేవ కొరకు ప్రతిదీ నువ్వు ఇచ్చింది నీ మహిమకే వాడాలా ప్రభా ఎందుకంటే ఈ లోకంలో మేము ఎన్ని కూర్చుకున్నా అవి మా నుంచి నిత్యము మేము ఉండేది నీ సన్నిధిలో ప్రభా పరలోక రాజ్యంలోనే ప్రభా కాబట్టే ప్రభాయన మాకు ఈ లోకంలో మీరు ఉంచినా అది మీ మహిమ కొరకే ఉంచినారు ప్రభ దానిని ఈ లోకంలోకి మీరు మమ్మల్ని పంపినారు ప్రభ ప్రభా కాబట్టే మేము అందరికీ నాయన నైనా దిక్కు లేని పిల్లలకు మేము సహాయం చేయాలా విధవరాండ్లకు సహాయం చేయాలా ప్రభ వస్త్రాలు లేని వాళ్ళకి వస్త్రాలు ఇవ్వాలా ప్రభావ నైనా మా జీవితంలో ప్రభానైనా నెలకి ఒకటి రెండు మూడు సార్లైనా ప్రభా బీదలకు మేము ఆహారం పెట్టాలా నైనా ఎంతైనా ప్రభా అది వంద రూపాయలు కావచ్చు వెయ్యి రూపాయలు కావచ్చు పది రూపాయలు కావచ్చు ఒక్క రూపాయన అది ఎంతైనా నువ్వు మాకు బట్టి సామర్థ్యాన్ని బట్టి మేము నీ కొరకు చేయాలా ప్రాభ అలాంటి క్రియలు మాలో ఉండాలా ప్రాభ అప్పుడే ప్రభావనైనా అనేకులు మాటలు మమ్మల్ని నమ్మగలుగుతారు మా వైపు రాగలుగుతారు ప్రభా కాబట్టి క్రియలు లేని విశ్వాసం మేము ఎన్నోసార్లు మృతమని చెప్పినావు ప్రభ కాబట్టే ప్రభ నాయన నీ నుంచి మేము ఎట్లా పొందుకుంటున్నామో అదే రీతిగా నిజమైన కృతజ్ఞత అంటే నువ్వు నీకు అనుగుణంగా మేము చేయడమే నిజమైన కృతజ్ఞత ప్రభ కాబట్టి నీ నుంచి ఎట్లయితే మేము తీసుకుంటున్నామో ప్రభ మా నుంచి మేము అనేకులకి ఇచ్చేలాగానే ఆయన మీరేం మమ్మల్ని లేవనెత్తండి ఆ రీతిగా మా మనసులను మీరు మార్చండి ప్రభ నీ మనసు ఉంటే ఖచ్చితంగా మేము సహాయం చేస్తాం ప్రభ వాక్యం ఎట్లా ప్రకటిస్తున్నామో లేని కూడా సహాయం చేస్తాం ప్రభ నీ మనసు లేకపోతే మేము చేయలేం ప్రభ ఈ రోజు క్రైస్తవులంతా ఆ రీతిగానే ఉన్నారు ప్రభా కాబట్టి ప్రభా నాయన ఎవరిని మేము విమర్శించట్లేది లోకంలో జరుగుతుంది కాబట్టి ఆ రీతిగా మీకు ప్రార్థించి మొరపెడుతున్నాం ప్రభ వాళ్ళ హృదయాలు కూడా మీరు మార్చండి వాళ్ళ ఆలోచనలకు స్వస్థత ఇవ్వండి ప్రభా ఈ క్షణమైన ఈ టైంలో అయినా ప్రభ దేని నిమిత్తము ఆశీర్వదింపబడ్డారో అది వాళ్ళు గ్రహించి అది మీ మహిమకరంగా తీసుకురామని ప్రార్థిస్తూ అన్నదార వాక్యం ద్వారా స్వరం మీరు మాట్లాడారు స్వరం మీ నుంచే కలిగిందని స్వీకరిస్తున్నాను ప్రభా మా హృదయంలో మేము భద్రపరచుకుంటున్నాం ప్రభా ఆ వాక్యానుసారంగా మీరు మాట్లాడిన స్వరం ప్రకారంగా మేము జీవించాలా ప్రవర్తించాలా మాట్లాడాలా ఆలోచించాలా సమస్తం ఈ వాక్య ప్రకారంగానే మా జీవితం ఉండాలా ప్రాభ కాబట్టి ఈ వాక్యమే మీరు ప్రాభ ఇప్పుడు ఈ వాక్యం మేము కాబట్టి మేమే మీలాగా ఉండాలా ప్రాభ ఈ లోకంలో కాబట్టి ఆ రీతిగా మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తూ నజరడిని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి పెడుకున్నాం తండ్రి ఆ మేన్ సూత్రం ప్రభ పరిషిదుడ గొప్పదేవ సరోశక్తి సాంపన్నుడ మహోన్నతుడకు తండ్రి మహిమస్వరీపగ దేవ నీకు అన్నాలేసయ్య నికే స్థుతులు సోతాలు అర్పించుకున్నారైనా గొప్ప ఈ గడిచిన కాలం అంతా ప్రభావ సురక్షితంగా కాపాడినైనా మీ కృపలో భద్రపరుచుకున్నారు మమ్మల్ని సజీలకులు నిలబెట్టుకున్నారైనా దివారాత్రులు మమ్మల్ని కాచి కాపాడి ఇక నూతన దినం మీరు మాకు అనుగరించినారు దాన్ని బట్టి నీకు వందనాలు అర్పించుకుంటున్నాయి నీకే కృతజ్ఞతా స్థుతులు అర్పించుకుంటున్నమైనా సమస్త ఘనత మహిమ ప్రభావములు మహాతేజస్సు మహేశ్వరం ఇక యుగంలో నీకే కలుగును కాక అలలుయ్య నా ప్రభా నా దేవ ఈ యొక్క మధ్య మీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడినారు ప్రభ నాయనా ఏసయ్య నా తండ్రి గొప్ప దేవ నా ప్రభ అనేకులు ప్రభ మేము ఆదరించాలా మేము బలపరచాలా ప్రభ అనేకులు ఆహారం లేని వారికి ఆహారం మేము పంచాలా ప్రభ దేవాతి మీ ఎందు మమ్మల్ని ధనవంతులుగా చేస్తానైనా మీ ధననిధులకు వెళ్ళి ప్రభ మీరు మాకు అనుగరిస్తున్నారు సమస్తం ప్రభావ ఓ దేవాన్ని మాకు అనుగ్రహించిన వాటి అన్నింటిని ప్రాభ ఇతరులకు మేము పంచుకోవాలా ప్రావా నైనా మేము పొందిన ఆశ్రదం ఇతరులకు కూడా మేము అందించే వారిలాగా మేము ఉండాలా ప్రావా అలాంటి బిడ్డలుగా మీరు మమ్మల్ని తయారుజీమని ప్రార్థిష్టమైన గొప్ప దేవానికి వందలేసయ్యా ఎన్నో విషయాల ప్రభావ మీరు మాకు బయలుపరిచిన అయినా మెలకిస్తేద క్రమాన్ని మీరు మాకు అనుగ్రహించినారు ఆ క్రమం ప్రకారం ముందుకు పోవాలా ప్రావా అనేకులను ప్రభావ అక్క మెలికి క్రమంలోకి మీరు నడిపించాలా అది ఆ యాజకత్వం అపూస్తులు అర్థం చేసుకున్నారు కాబట్టి ప్రవ్వ బహు విశేషమైన సేవ చేస్తున్నారు అనేకులు ఆదరించగలిగినారు పేదవాళ్ళని పోషించగలిగినారు ప్రభ ఓదేవ బీదలను కనికరించగలిగినారు ప్రభావ అలాంటి గుణగణం మేమందరం కలిగి ఉండాలా ప్రవ అనేకులను ప్రభా ఆ లేవి క్రమంలో నుంచి ప్రవ మెలికిసది క్రమంలోకి మీరు సహాయపడండి గొప్ప దేవ నా ప్రభావ వాళ్ళ ఆత్మీయత లిప్పని హృదయాలను మార్చమని ప్రార్థిష్టమైన గొప్ప దేవ బహు సమీపంగా ఉంది ఎవరు కూడా ప్రభా ఈ గరించిన స్థితులు అన్నారు స్వార్థపరమైన జీవితంలో జీవిస్తున్నారు మనుషులైనా గొప్ప దేవనతను ప్రతి ఒక్కరు ప్రభ సత్యని గ్రహించి మీ వైపు చూచలాగన అందరినీ ప్రభ మీతో ఆకర్షించుకోమని ప్రాదిష్టమైన గొప్ప దేవానికి వందలు వేసయ్యా మీరు ఆకలి దినాల మేము ఉంటుండగా ప్రవ్వ నా దైవ మాకు బయలుపరచబడిన పతి సత్య అని వాక్యే మేము ఓ దేవ మాకు కలిగిన దాంట్లో ప్రభావ అనేకులు మేము ఇవ్వాలా ప్రవ్వ నైనా వేసయ్యా సమస్తం మీ నుంచే మాకు అనుగ్రహించబడుతుంది కనుక ప్రవ్వ మీ మహిమార్థమే మమ్మల్ని నిలబెట్టుకునే ప్రవ్వ నైనా విశ్వాసం లేని ప్రభావ క్రియలేని విశ్వాసం మృతమే కాబట్టి మా విశ్వాసాన్ని క్రియల రూపంగా చూపించాలా ప్రతి దశలో ప్రవ మా సస్తిలు చూసి పరలోకమున్న తండ్రి నిన్ను మహిమపరచాలా ప్రవ్వ ఆ రీతిగా ప్రభ మీ వెలుగును వాళ్ళ పట్ల వాళ్ళ పట్ల మీ చెంత నడిపించాలా ప్రవ్వ అలాంటి బిడలుగా మమ్మల్ని తయారు చేయమని ప్రాదిష్టమైన గొప్ప దేవనాథాన్ని నీకు వందాలు వేసాయా మీ మహిమర్థమే మమ్మల్ని అందరూ నిలబెట్టుకోమని మీరు ఆశీర్వదించండి నూతనంగా అభిషేకించి మీకు గొప్ప సాక్షి పెట్టుకోండి గొప్ప అనేకమైన విషయాలు ప్రవ మీరు మాకు చూపిస్తున్నారనైనా వాటిని అనేకలు మేము పంచుకోవాలా ప్రభావ అనేకులను ప్రభావ మెలికిసేది ఒక క్రమంలోకి మీరు ఓ దేవాత దేవానికి వందలు అనేక చోట్ల అనేక ప్రాంతాల్లో ప్రభ మీ స్వార్థ మేము కాలం బహు సమీప ఉందే ప్రభావ మీరు అక్కడ తొలగింది ప్రవ మేమందరం సిద్ధపడాలా అనేకులను సిద్ధపట్ట చాలా ప్రభావ సమస్త జన్లు మీరు శిష్యుగలు చేయాలా ఓ ప్రవణ చేస్తూ మాకు ఇచ్చిన తలాంతులు మీ మహిమర్ధమే మేము వాడుకోవాలా ప్రభావ ఒక తలాంతు మీరు వాడుకుంటే ఇంకొంత ఏటి అనేకమైన వాటి మీ మమ్మల్ని నిలబెడతారు ప్రభావ మా తలాంతు ప్రభావ మేము అది గ్రహించుకొని మేము ముందుకు పోతున్నాంనైనా మీరే మమ్మల్ని ఆశీర్దించండి ఆమోదించండి బలపరచండి ప్రతి చోట మీ కొరకు శాసన పెట్టుకొని సమస్త సృష్టి మీద మీరు మాకు అధికారం ఇచ్చిన ఏలమని చెప్పినారు ప్రభావ వాటి అన్నిటి మీరు లోపరచుకోమన్నారు స్వాధీన పరచుకోమన్నారు మీ మహిమర్థమే ప్రభావ రీతి మేము పోతుండగా మీరు ఇచ్చిన అధికారం బట్టి మీరే ప్రభావ మాలోకి రమ్మని మేము ఆహ్వానిస్తున్నాం అయినా మా హృదయంలో మీరుండి ప్రభావ మాతో బలపచ్చ మమ్మల్ని నడిపించి ప్రతి చోట మీ కొరికి మమ్మల్ని పెట్టుకోమని వాక్యందర ప్రభావ మీరు మాట్లాడిన ప్రభ అన్న ఎన్నో విషయాలు మాకు బయలుపరుస్తున్నాను ఆయన నీకు వందాలు ప్రభావ ఒక స్తంభంలాగా మీ మందిరంలో మమ్మల్ని నిలబెట్టుకున్న తాన్ని నీకు వందాలుసయ్యా ఓ ప్రభు లోకంలో రాబోయే ప్రతి శ్రమలు మీరు జయించాలా ప్రభావ మీ మందిరంలో ఒక స్తంభంలాగా నిలబడగలం ప్రభావ ప్రతిదీ జయించే శక్తి మీరు మాకు ముందు అనుగ్రహించినారు శత్రు అంతటి మీద మీకు అధికారం ఇచ్చినారు నాయన దాన్ని బట్టి నీకు వందాలు అర్పించుకుని నీకే కృతజ్ఞతలు అర్పించుకుంటూ అన్న ఇంకా బలపచ్చని ఇంకా అనేక విషయాలు బయలుపరి కుటుంబాల చుట్టూ మీ కంచి పెట్టండి ప్రభావ మీ దూతలు పెట్టండి దుష్టుడు భయంకరంగా పనిచేస్తున్న ప్రభావ మనుషులు దూరటానికి తలంపులు దూరడానికి కూడా ప్రయత్నిస్తున్నాడు వాటిని గద్దించమని ప్రాదిష్టమైన అనేక విషయాలు మనుషులు మేము ప్రకటించాలా వాటి ఎట్లా మోసగిస్తుండడో ప్రభావ మీరు మాకు బయలుపరిచినారు నైనా ఇస్తు ప్రభావ దాన్ని బట్టి నీకు వందల ప్రభావ ఆ సత్యం ఆ హృదయలు ఆ వాక్యం ప్రకారం మేము జీవించాలా అనేకులకు ప్రభవపూర్వకంగా ప్రకటించిన అయినా వాటి అన్నింటించి వాళ్ళు విడదల కల్పించి మీ సంతకు మేము అలాంటి సేవలు మమ్మల్ని నడిపించి మీరు ఆ కొరికి మళ్ళీ ఈ దినవంతం మీ సాయం నడిపించి ప్రతి పని మీద మాకు సర్వశక్తి మంత్రుల సర్వాధికారి నీకు వందనాలు ప్రభ వేలాదిలతో కూడిన మా హోనతులమైన గొప్ప దేవ నీకే స్తోతము తండ్రి స్థుతి మహిమ ఘనత ప్రభావం ప్రభా యుగ యుగాలకే ప్రభా నీకే చెల్లడం తండ్రి ఏసీ నీకు వందిన వాక్యం చేత ప్రభా మీరు మాతో మాట్లాడం దాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి దేవాయేశు ప్రభావ విన్న వాక్యాన్ని ప్రభా మేము మర్చిపోకుండా ప్రభా అది మేము జ్ఞాపకం పెట్టుకున్న ప్రభా ఇతలకు మేము సహాయం చేసేవాడిలాగా ఉండటం మీరు మాకు సహాయపడండి ప్రభావ దేవాయేశు ప్రభా మాకు బుద్ధిని ఇవ్వండి ప్రభావ ఇతలకి మేము సహాయం చేసేలాగా ప్రభా దేవాసూ ప్రభా ఇంకా మాలో ఏదైనా ఆయచకరం ఉంటుంది తీసిపోయింది ప్రభు దేవాసు మేము ప్రతి ఒక్కరికి సహాయపడాలా ప్రభా దేవాస ప్రభావ ఉన్నదంటను మిత్ర ఇచ్చుటకు మీరు మాకు సహాయ చేయండి ప్రభా నీ యొక్క కృపా కనికరము దాయించం తండ్రి ఏసానికి ఎవందనాలు నీకు ఇవ్వండి కృతజ్ఞతలు తండ్రి దేవ యోగు విషయంలో ప్రభావ మరి తనకు ఏ విధంగా అయితే ప్రభావ మీరు నడిపించారు ప్రభా అన్ని విషయంలో కూడా ప్రభావ మీరు తనకు తలగా పెట్టారు వందనాలు తండ్రి అదే రీతిగా ప్రభా యోబు ఏ విధంగా అయితే ప్రభావ పట్టుదలగా నీకు ప్రార్థించారు అలాంటి మనస్తత్వం మాకు కూడా దాయించండి ప్రభా ఏసానికే స్తౌతం నీకు ఇవ్వనాలి దేవాయిచు ప్రభా ప్రతి ఒక్కటి కూడా ప్రభా మేము న్యూ థింగ్స్ నేర్చుకుంటున్నందుకు ప్రభానికి వందనాలుతండి అది మీరు మాకు చూపిస్తున్న ప్రభా దాన్ని బట్టి నీకు లెక్కలేని వందనాలి ప్రభా దేవాయిచు ప్రభ మేము ప్రతి ఒక్కటి ప్రభాని వాక్యంలో వింటున్నాం అది మేము ప్రాక్టీస్ గా చేయాలి ప్రభా ఏసీ అమ్మ మీరే మాకు సహాయపడండి దేవ మాలో నిర్లక్ష్యమైన జీవితం నుంచి గద్దించి కొట్టివేసి ప్రభా దేవాయిచు ప్రభా మేము చురుకుగా ఉండేవారి లాగా మాకు తయారు చేయండి ప్రభా ఏసీ అమ్మారు మీరే మాకు సహాయపడండి ప్రభా అన్ని విషయంలో కూడా ప్రభా ఏసీయానికి స్తౌతి నీకు వందాలుతండి దేవాయ ప్రభావ మేము ప్రతి ఒక్కరికి ప్రభా నీ యొక్క సువాత ప్రకటించే వారలాగా ఉండాలి ప్రభా దేవా నువ్వు ఇచ్చిన తలంతులు ప్రభావం మేము వ్యర్థం చేసుకోవద్దు ప్రభావ నువ్వు ఇచ్చిన ప్రతి ఒక్క తలంతులు మేము వాడుకోవాలి ప్రభా నూరంలుగా మేము ఫలించాల ప్రభా అనేకులకు ప్రభావ యొక్క సువాత మేము ప్రకటింప చేయాలి యొక్క వెలుగుని మేము చూపించాల ప్రభావ దేవాయ ప్రభావ అది మేము పెట్టుకునే ప్రభా అనేకులకు మేము ప్రకటించే వరలాగా ఉండాలి ప్రభావ వెలుగు చూపించే వారిలాగా ఉండాలి ప్రభా ఏసీ అమరా నీకే స్తౌతం తండ్రి ప్రతి కూడా ప్రభా మేము సాయం చేసి గుణగనాలు మాకు దాయిచ్చింది ప్రభా దేవాసూ ప్రభా నీ యొక్క తలంపులు నీ యొక్క ఆలోచనల చేత మాకు నడిపింపు దాయించిందండి దేవాయేసు ప్రభా నీ యొక్క శక్తి మాకు కావాలి ప్రభా దేవాని యొక్క శక్తి మాకు ఇవ్వండి ప్రభా దేవా శత్రు మీద మీరు అధికారం ఇచ్చారు ప్రభా నీకు వందనాడు ప్రభా కానీ ఏసు ప్రభా నీ యొక్క శక్తి కూడా మాలో ఉంటే ప్రభా ఇంకా ఎక్కువ బలపడతాం ప్రభా ఇంకా ఎక్కువ శక్తి చేస్తే ప్రభా ఇంకా ఎక్కువ మేము బలపడే అనేక ఎక్కువ యొక్క శువార్త చెప్పడానికి ప్రభా మరి మాకు శక్తి కావాలా ప్రభా మా ద్వారా అద్భుత అరాచకాలు జరిగించని ప్రభా నీకే స్థూతం నీకేవనాలి తండ్రి దేవాయచు మరి నీ యొక్క రాకట చాలా త్వరలో ఉంది ప్రభా ఏసీయా మేము మారలా ఇతరులు కూడా మారేలాగా ప్రభా మేము వారికి కూడా శువాత ప్రకటించాలి తండ్రి దేవ మారుమూల గ్రామంలో వెళ్ళి మేము సువాత ప్రకటించేవడలాగా మాకు తయారు చేయని ప్రభా దేవాయ ప్రభా నిశ్చితం ఏదైతే ఉందో ప్రభా అది మేము నెరవేర్చేలాగా ఉండాలా ప్రభా ఏసీయా యొక్క రక్షణ ప్రణా ప్రభా మేము చివరి వరకు నిలబడాలా ప్రభా మరి మీద మాకు ప్రతి ఒక్క విషయంలో సాక్షి నిలబెట్టి మరి నీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తున్నాం ప్రార్థించండి మన ప్రభు అయిన ఏసుక్రీస్తు కృపా సమాధానం నడిపింపు మనకు అందరికీ వైరస్ బాధితులకి కేవీపీ గ్రూప్ లో ప్రదర్శిస్త ఇంకా ఎంతమంది అయితే ఆరాధనలకు రాలేదు వాళ్ళకి వాళ్ళ కుటుంబాలకి వాళ్ళందరికీ సదాకాలం తోడేండును గాక ఆ మేన్ ప్రెసిడెంట్ సార్ అందరు ప్రెసిడెంట్ ప్రెసిడెంట్స్ సార్